బయలి దించి నదివో ప్రాణులను హరిమాయ క్రియ తెలుసుకునేటి కీలింతే కాని పెక్కుపురుషులలోన బెరకసతియుంటే ఇక్కువై అందే నాటు ఇందరిచూపు దక్కి అందరి కాగిళ్ల తరుణియుండుటలేదు గక్కన వట్టి ఆసల కరుగుటే కాని చింతకాయ కజ్యాయము చేరి ఇసుమంత ఉంటే అంతటనే నోరూరునందరికినీ కొంతనాలకు పులుసైయుండుటే లేదు కొంత భావించి మింగేటి గుటకలే కాని శ్రీవెంకటేశు తేరు దీసేటి మనుజులెల్లాను సేవగానేమే తీసిటిమందురు ఆవలనాతడే తమ అంతరాత్మయ్యుండి కావించుటెరుగరు గర్వములే కాని